ందు అర్జునుడు ఒక్కడు యువతలా కను ఎదుడబడి చేసినటువంటి వాడు ఎవడు లేడు సుమాను బాధపొచ్చాసల నెల పద పరమ సంతాపంగా పాల్పడేసి ఆ కనుని యొక్క ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పినందువల్ల అందరికీ సంతాపాన్ని కలిగించింది సుమాంగా మహాపురుషుడైన ద్రౌపదీపుత్ర పంచకమున్నదే ఐదుగు రూప పాండవులు పోయినప్పటికీ మాకింత దుఃఖం కలగలేదమ్మా సోలు అతడు మాకు నన్న ఎని మునయరు గంగగన్న కురుబలంబు కలకబడక మునుదో మట్టులైన మునగ లోక మునకు గలుక తడలు మాకు గలుక తడలు ఆ అతడు అన్న అని ఇప్పుడు చెప్పకపోతే ఏ ముందే చెప్పినట్లయితే ఈ నాశన వద్ద ఉండేది కాదు కదా ఈ రాజులంతా నచ్చేవాడు కాదు ఈ కురుకులమైనా పరిసిపోయేది కాదు మాకు తెలిసినట్లయితే ఆ కథడు అన్న అని చెప్పి తెలిసినట్లయితే ఎత్తుమే మా అత్తరంగా ఉండేది ఎంత పని చేశావమ్మా నీవు తమ్మరాజు బాధ అని చెప్పడానికి లేదు ఆ పాండవులు తన తమ్ములని చెప్పి తెలిసినప్పటికీ వాడికి లేదేమి కించుట్టు కూడా తరువు తెలుసుదా చెప్పారు కించుట్టు లేదు అభిమానం కానీ ఇప్పుడు కర్ణుడు అన్నా అని చెప్పే వరకు ఇక పడే బాధ ఎంత అని పరిమితి లేదు ఆ ఉత్తమ లక్షణములు ఉన్నాయి వ్యక్తుల విందునటువంటి యొక్క గుణముల యొక్క తారతమ్యం దాన్ని బట్టి గమనించాలి అది తెలిసే వరకు ఇక ఆ ధమ్మరాజు పరిమితి లేదు అదే ఎంత తప్పు చేశావు నా ఈ జగత్ ఈ ఇదంతా కూడా నాశనం కావటానికి నీవే హేతు నీవు చెప్పినట్లయితే మాకు అసలు ఇర్థమే లేదు ఎంత పనిచేశావు అని చాలా కోపం వచ్చిందట అనేక విధములుగా సత్కరించి కర్ణునికి ఆ అదే కన్నుడి గుర్తి అనేక పుణ్యకార్థం చేయించినాడు తెలియన అప్పుడు శపించాయిటా ఆ కుంతీదేవిని చూచిహస్న్ని చావు మీ స్థాప రహస్యమనేది దాగకూడదు సుమా అని శపించాయి కారణం చేత ఆగదట వారికి రహస్యం మాత్రం వాళ్ళ చెవిలో చెప్పారు అంటే ఒక గంటకల్లా టముకేసినట్టే ఆహా ఊరంతా పాగిపోతున్నాడు ఎక్కడికక్కడ ఇదిగో ఏమో విన్నావా మాట విన్నా బలి ఎవరికి చెప్పబవచ్చుమా చెబితే కొంపలు పోతాయి అనేదిని చెప్పేసేది ఆమెకి ఆమె పోయేది ఇంకొక ఆమెకి ఆ ఇలా ఎవరిగా వారు ఇంకెవరికి చెప్పొద్దు అనేది నీ ఈ ప్రకారంగా తిరిగిపోతున్నట్టు కాసేపట్లో ఆ కనుక స్త్రీలకు రహస్యమనేది మాత్రం ఆ ఉండకూడదు దాడకూడదు అని చెప్పి జగత్శీల ఇది శ్రీమతయత్త ప్రణీతం శ్రీ మహాభారత శ్రీ పద్మో సమాప్తమో అక్కడ ఉండేవాడు చేయని దగ్గర ఉంటే ఉగాన సమయంలో ఆ కక్క ఊరి వాళ్ళు కొంతమంది పోతూ ఉన్నారు అక్కడ కూర్చుని ఉండాలి అయితే భేదరెడ్డి నువ్వు కూడా వస్తావటయ్యా తీర్థయాత్రకు వెళ్తున్నాం మేము అంటే నా దగ్గర డబ్బు దశకం లేదు కదా డబ్బుకే వచ్చలే మేము ఇస్తామలే రా మంచి సహవాసం తగినటువంటి మనిషి ఈ తీర్థయాత్ర చేయదగిన మనిషి మేము సర్దుకుంటామలే అంటే ఇంతకంటే డబ్బు దశకం లేకుండా చూడవచ్చు ఈ ఇంత మంచి దశ కూడా కుదరదు అలాగే వస్తాను నేను అని ఎవరికి చెప్పకుండానే వాళ్ళు వెంటబడ్డా వెళ్ళిపోయాడు ఈ నిప్పు అక్కడ ఉంది ఆ గుడిస మంచా అంతా ఒకటే ఆ నిప్పు చుట్టాది కాచుకోటానికి అయి ఎప్పుడు మండుతుండేది అది అట్టామండి అట్టామండి ఈ గుడిసంటుకుంది ఆ అంటుకొని అది తగలబడిపోయింది మంచా గుడిసం వర్రపో మేకపోతూ ఉండేది అతని అది కూడా దాంట్లో భస్మం అయిపోయి భస్మైపోవడంలో వెళ్ళిపోయాడు అతను తన శోభం ఈ కొడుకులు వచ్చి చూచారు చూస్తే గుడిసిపోయి మంచిపోయి ఏమి చేయి తగలబడిపోయి ఏమిటి రాజది చూస్తే ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి మేకగా మేక యొక్క శరీరానికి మానవ కళీబరానికి చాలా సన్నిహితత్వం అది ఆ ఎముకలు చూచారట చూచాడేదే అరే భేదిరెడ్డి పోయాడురా చచ్చిపోయాడు ఇందులో తగలబడింది తగలబట్టడంలో ఏ నిత్యం ఉండుంటాడు చచ్చిపోయాడు అంత ఊరంతా పోయారు మా పెద్దముడా కొడుకులే చాలా వయస్సు చల్లిపోయింది కొడుకులు పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు అన్నీ అయిపోయినాయి ఇక చచ్చిన చచ్చే మాత్రమే పుణ్యాత్ వెళ్ళిపోయాడన్నారు తెహాకాడ్ నుండి మైలు పెట్టారు కర్మకాండాలన్నీ చేశారు యావత్ అయిపోయింది అంత చేసి ఏదో ఉన్నారు ఆ తిరిగాడు వాళ్ళు చాలా దూరం పోయారు వాళ్ళ వెంటబడి తిరిగి ఆరు నెలలకు వెనక్కి తిరిగాడు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడట వచ్చాడు ఊరి దగ్గరికి గొడ్డ దగ్గర ఉన్న వాళ్ళు అంతా చూసేదే అవి వచ్చే దేవుడురా ఎవడేమిటి బేతిరెడ్డి బేతిరెడ్డి ఆరు మాసాల క్రింద వచ్చాడుగా ఆరు మాసాల క్రింద వస్తే వీళ్ళు దయ్యమేస్తున్నాడు దయ్యమయ్యే వస్తున్నాడు దయమయ్యాడు వస్తూ ఉన్నాడు దయమయ్యస్తే ఇంకా బ్రతకడానికైనా మనం పాదండ్రు రాన్నర కోట్ రోజులు పెట్టి ఊరు ఊళ్ళో పడ్డారు వచ్చి వీళ్ళంతా ఏమిటంటే బేతిరెడ్డి దయ్యమయ్యేస్తున్నాడు వస్తున్నాడయ్యా పారిపోతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంటికి వచ్చా అట్ట ఇంటికి వచ్చి తోస్తే తలువులు బంధించేశారు కొడుకులు దయమై రావటం బంధించే పెద్దాడా పెద్దానాయనా పెద్దాడు చిన్నాడు అదంతా బెచ్చకుండగా కనుక నువ్వు ఎట్టా కొలుచుకోమంటే అట్ట గొలుచుకుంటావు నిన్ను కనుక మా తోలికి మాత్రం రావద్దు సుమా నిన్ను ఎట్టా కొలుచుకోమంటే అట్టగురుచుకుంటావు కనుక మా తోలికి మాత్రం రావద్దు మమ్మల్ని ఏం బాధించవద్దు ఏం బాధించడంరా చెబుతున్నా నిన్ను ఏ కొడుకు అంటే ఆ కొలుపు కొలుతాం ఇది కొలుపు అంటారు ఇదేమిటి కానీ ఎవరినన్నా ఊర్లో పెద్దలు ఇది వరకు ఎదిగిన వాడు ఉన్నారేమో నన్ను వెళ్దామంటే వీడు వెళ్తా రావడం చూసే వరకే పాటు చూస్తున్నారు ఇదాం ఊరంతా దిగినా ఊడు మళ్ళీ చెప్ప సంచారం లేదు తనకి చచ్చేకట్లా ఇలా అయిపోయింది మన పని అనుకొని ఈ తాకళ్ళున్నే మధ్యాహ్న సమయంలో సాయంకాలం దొద్దుడి పూట పోకుండా నలుగురు కనపడితే ఉండరుగా మరి కనబడితే పారిపోతారు చెప్పటానికి ఆ బాలకండ కూర్చున్నా దగ్గరకు వచ్చిన ఉత్తర్వాదిద్దామని వీడు భయపడుతూనే నేతరేట్ వస్తాడేమో రాస్తాడేమో ఏం చేద్దాం మరి తప్పదాయే వృత్తి చేయక ఊరుకోరా వాళ్ళు సరే పదండి అట్లాగే భయపడుతూ వచ్చారు వచ్చి ఆ బాణ వరుసగా తీస్తూ ఈ బాణ ఎత్తారు ఎవరకు వరే వెంకాయ వెంకాయ నన్ను అరగబట్టాబో ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు భేజ్ రేట్ అని చెప్పి పెద్ద క్యాకేష్ వాడు పడ్డాడు కింద ఆవతల వాడు పెద్ద పెద్ద పిచ్చి క్యాకలేసి వాడు పడ్డాడు ఇద్దరు ముగ్గురు తెచ్చారు నుండి వెళ్ళి మోటల్ గేట్లు అక్కడ వార వచ్చి చెడు పారిపోయారు ఈ సాగళ్ళంతా పోయి ఊటు పడ్డారు ఇద్దరు తాకళ్ళని తొక్కేశాడు భేదిరెడ్డి వేళ ఇద్దరు తాకలు చచ్చిపోయారు తొక్కేశాడు భేదిరెడ్డి ఇలా అట్లు ఉడికినట్టుగా ఉడికిపోతుంది ఊరు అరే ఇద్దరు తాకళ్ళని తొక్కేశాడు వేళ ఇక ఏం కానున్నదో ఊరు ఇక చదువులు నీటల్లా తలుపు తీటలా లోపలే బలం వస్తారు కూడా మాకు బయటకు వచ్చే మరి ఎక్కడ వస్తాడు ఎక్కడొచ్చి పడతాడు అని చెప్పి తలుపు తీయట లేదా అదే అదే అదే అదే మనకి ఎలాగులా ఇది పైగా చీండి లేదు చెప్పలేదు నాకు ఇట్లాగో చుట్టుకుంది ఏమిటి కర్మ అని ఒక సారి చెట్టున్నాయట తాలి కోటమని ఆమె దగ్గర నేను ఎప్పుడు పంచల్ నేయించేదాన్ని నేయించేవాడిని ఆమెకి ఏమైనా గుర్తుందేమో అని ఆ ఇంటి ప్రక్కని వచ్చి ఆ వాసాహారంలో కూర్చున్నాడు ఆ చూరు కింద బయటకు వస్తే సమయంలో ఏమయో నేను బయటికి వెళ్ళాలి అల్పసంఖ్యకి వెళ్ళాలి బయలు పెట్టే మరి ప్రమాదం కదా లోపలే ఉండవు లోపలే ఏదన్నా కొండ పెట్టుకోండ పెట్టుకోవడం పాడా మరి అట్టాదు ఏమి లేదు ఒక తాటు పెట్టినా నడుగు పెట్టి నేను పోయి బయట కూర్చుని లోపలికి వాళ్ళ భతిని ఎక్కినా అటాక్ నేను లాక్కో లోపలికి ఊర్ంచి లాక్ ఉంటే లోపలికి సరే సమ్మతి పట్టుతా బాగా బిగించి పాడు నడుమివికి లోపల ఏమో వాడు కూర్చున్నాడు ఇవేం బయటకు వచ్చింది బయటకు వచ్చి ఆ కూర్చుంటుంది పాప కోటమ్మా కోటమ్మా నన్ను ఎరగదా బాబో ఇక్కడే ఉన్నాడో పెద్ద పిచ్చి కాకేసింది కాకేసి ఎవరికి లాగాడు లాగడంలో దీనికి అడ్డం పడింది వాకిడికి అడ్డం పడింది లాక్టంలో పిచ్చి కాకలేస్తుంది ఇంటి లోపల పిచ్చి కాకలేసి ఈ లాగడంలో ఇద్దొచ్చింది పిచ్చి కేకలేసి వాడు వచ్చాడు ఎంత రోజు వచ్చారు ఏదైతే ఊరు రాత్రి ఇద్దరు హాదు దొక్కాడు ఇద్దరు హాలుచకం దక్కేశాడు భేతిరెడ్డి అటు సమయంలో వచ్చే ఆయన ఒక సాయి గారు తహసీల్దార్ ఊళ్ళోకి వచ్చే ఈ కలారు మునసవులు బాబు మేము రావడానికి వీల్ లేదు అయ్యా భేతిరెడ్డి ఊళ్ళో మేము రావడానికి వీల్లేదు మా వల్ల కాదు అదే ఎవడరా భేతిరెడ్డి చెప్తే పట్టాను నేను ఎవడు వాడు ఏం చేస్తారు పెద్ద అధికారిగా సరే తప్పని చెప్పి బయలుదేరారట ఆ రక్త తావిడు కచేరీ దగ్గర చేరారు మునసవు కరణము తహసీల్దారు చేరిన సమయంలో ఆ తహసీల్దార్ కూడా వచ్చాడు కనుక ఊళ్ళో పెద్దలంతా చేరారు ఇక్కడ ఇక్కడ జరాలి మన సంగతి ఆ ఏమిటోన చూస్తే ఈ రకంగా కావటం చేర్చుకుందామని బయలుదేరాడు బేసిరెడ్డి ఇంతలోకే మంగళని పిలుచుకుందామన్నా ఆవిడ మంగళని పిలుచుకొచ్చి సౌరం చేయించుకోట ఆయన దాసులు ఆ ఒక పక్క చేశాడు కవరం చేసే మనకు వస్తున్నాడు బేసిరెడ్డి ఇక్కడైతే చాలుతుంది మనకి అని ఒరే వచ్చేది ఎవడరా అన్నారు ఎవడేంటి భేదిరెడ్డే ఈ మొదసబు కరణము ఎడ్డా ఈ మంగళి ఎడుబాతిపోయారు అంత తండ్రులు లేదు వీడేం చేశాడు తహసీల్దారు గుర్రానికి గుర్రాన్ని వెనక్కి కాదు కట్ చేసి కోటొట్టుంది కట్టేసి ఉంది అరే బేత్రస్తున్నాడని అన్నారే వీడెంత పారిపోయారు మనగొట్టుకుంటాడేమో అని చెప్పి వీడు గబాని పోయి గుర్రం మీద పడ్డాడు పాటి రోడ్డు చంద్రులు తిన్నాడు దాన్ని దాన్నే వరకేది గోడ రేపు ఓటపెట్టుకునే పరిగెత్తుంది ఇక అది వచ్చే ఆస్తులు సాయం కాదు వెనక కాదు కట్టి ఉంది కాదు పాడు పట్టుబయ్యా వేస్తూ ఉంటే అంటాయట అరే భేదిరెడ్డి నీ విశాంరా అరే భేదిరెడ్డి అరే భేదిరెడ్డి నీ విశాంరా వైశంపాయినమే జీని సకల బంధమె క్షీరంగుల పాండవులు అశుచ్యత్వం అపనయించుటకు యొక్క మాసమాత్రులిచేసినటువంటి వారై వారికి అందరికీలో అశుచ్యత్వం ఉన్నది మైల పోగొట్టుకోవటానికి పట్ట గుట్టువీరాన్ని వేసి ఆ అంతఃపుర స్త్రీజనము ధృతరాటుడు కాంథాది కుంచి విదురు మొదలైన వారితో ఒక్క మాసము రోజు ఉన్న తీరమునందు అనేక మంది మహర్షులంతా ధర్మరాధులు చూడటానికి వచ్చినారుణామ పాద పాద్యాసరాసనము ప్రత్యుత్నం చేసి ఎదుర్కొన్నటువంటి వాడై వారికి అర్థము పాఠ్యము మొదలయ్యి పూజలన్నీ చేసి మహాత్ముల ప్రీతులంగా వారిని పూజల చేత ప్రీతులను చేసి ఉపాసించిందగా నని సమ్మజుందో అందాంగురంకు కారణం ఆ నారో ముఖర మునందు ఆ కనుగా రథ చము భూమిలో పొంగిటానికి ఏమి చేతున్నాడు వినవలసింది అని చెప్పి నారదమయ్యే ముని దత్తమకు మంత్రమును వెలయంపదయ్యే ూడుకొనియే పదం పడి జీ కుంభ సంభిందని ఏకాంతంపాంగు కాదు అడిగినా వ్రతసూష వైయుడండి నిర్పుమానతమాన పుణ్య ద్రుపతియుండే ్రహ్మాత్మరకు పాతములు కాదు నీకు నీపాటి కాదు ఆ కదు కు దేవు చేత విడువబడి సూతుని చేత గ్రహింపబడినటువంటి వాడయి ఆ సూత కర్మలేవతో కూడా పొంది రాత పెంచగా పెరిగినాడు సుమా మీ ఎందు అపరిమితమైనటువంటి ఈచగలిగినటువంటి వాడయి దుర్యోధనాథులతో కలిసి వ్యవహరించినాడు తరువాత ఆ దోణ ఆచార్యుల్ని పోయాడు గగా బ్రహ్మాత్మం ఇయ్యవలసింది అంటే కొత్త అక్షత్రుడు కావలేకపోతే బ్రాహ్మణుడైనా కావలే గానియూ బ్రహ్మాత్మ అని చెప్పినాడు అక్కడ పోయి చెప్పాడ పరశురాముని దగ్గర పోయి నేను బ్రాహ్మణుణ్ణి పృగోషుని కూర్చున్నటువంటి వాడిని చెప్పి ఆయన దగ్గర శుశ్రూష చేసి ఆ బ్రహ్మాత్వాన్ని పొందాడు పొందిన తరువాత బయటపడిపోయింది ఆ దేవేనుడు వచ్చి వజ్రదంస్లో పురుగై పడ పొలిచి అది ఆ కవిని ఎరిగించక్కట ఆ కారణం చేత శాపమిచ్చాడు నీకు అవసరమైనప్పుడు బ్రహ్మాత్మ పనిచేయదు సుమా అని ఆ పరశురాముని యొక్క శాపమది తరువాత బ్రాహ్మణుడేమో గోవును చంపిన కారణం చేత విలు విద్య నేర్చుకునే సమయంలో గోవు తెచ్చిపోయింది ఆ కారణం చేత ఆ నీ ఆ యుద్ధ సమయంలో నీ రథచక్రం అనేది భూమిలో కింగిపోవును అని చెప్పి బ్రాహ్మణు శాపించాడు ఆ కారణం చేత అలా అయింది అలా జరిగిందయానికి బాధపడుతూ ఉన్నావు కానీ కన్నుడు అని కనుడు తెలిసి మీరు తమ్ముడు సహోదరులు అని కర్ణుడికి తెలుసుమా అనేక మంది చెప్పినారు కానీ ఏమీ లక్ష్యం చేయలేదు కనుక నీవు అలా బాధపడటం అనవసరము దైవ విద్య అలా ఉన్నది ఆ దండ ఉన్నదే యుద్ధము చేతనే పూర్వ రాజులంతా వైభవాన్ని పొందినారు సుమంగా శంఖుడు లిఖితుడు అనేది ఇద్దరు మహర్షులున్నారు సుమంగా వారి ఆక్రముల భూరి పుష్ప ఫలాభివృద్ధి నవాదడి వివిధ భూరు గల ఒకయపుడు ఆదిగి అయ్యన్నయ్య ఫలము లెక్కడి అని చెప్పు నావుడును వాచి ప్రణతుడని పలికి నిహితుడు ద్దరు సమీపంలో ఆశ్రములు వేసుకొని తపస్సు చేస్తూ ఉన్నారు సుమా అతి సమయమునందుక రోజున ఆ లిఖితుడు అన్న ఆశ్రమంలోకి వచ్చినాడు అన్న యొక్క ఆశ్రమంలోకి వచ్చాట సోతాము అని వచ్చే లేడు సమిషుల కొరకు అరణ్యానికి వెళ్ళిపోయాడు కానీ లేడే అన్నగారు అని చెప్పి కూర్చుని చూస్తే ఒక చెట్టును బాగా పండు మామిడి పళ్ళు ఓహో మా అన్నగారు ఇప్పుడు మామిడి చెట్టు తీసాడు బాగా పండున్నాయి ఇవి అని కొన్ని పోసుకొని ఆ పళ్ళు అన్నగారి కదా అని కోసుకొని తిన్నాడట లిఖితుడు తరువాత కొంతసేపటికి వచ్చాడు శంకుడు అన్న వచ్చి ఈ టెంకలన్నీ ఏమిటా అన్నాడు అంటే నేనే తిన్నాను నీ పళ్ళే కదా అందువల్ల చిన్న అనుసమా అంటే అదే అదే అదే అదే అదే అదే నా అనుమతి లేకుండా ఎందుకు చిన్నవురా నా అనుమతి లేకుండా నేను వచ్చేదాకా ఆగలేకపోయా నీ వచ్చిన తర్వాత నన్ను అడిగి తింటే నీకు దోషం లేదు అడగకుండా చిన్న ఆవు గనుక దొంగతనం కింద లెక్క నీ అంటే నీవే చిన్న ఆవు గనుక దొంగతనం కింద కాబట్టి దీనికి శిక్ష పొందాలి రాజు దగ్గర రాజు దగ్గర శిక్ష పొందాలనయ్యా లేకపోతే ఆ యొక్క నరక లోకంలో బాధపడవలసి బాధపడ పడవలసి వచ్చును కనుక సుజ్యమునుడు పరిపాలిస్తూ రాజ్యమును అతని దగ్గరకు పోయి ఆ దండమునందు ఎలా చెప్పబడి ఉన్నదో ఆ శిక్ష పొందిరా నీకు నరకం తప్పను సుమా సుజాన ఆ సంస్థకుందని వినయంకి ప్రయోజనం కచేసతని విన్నవించిరా పోయి కబురు చేసినాడిట ఇలాఖితుడనే మహర్షి వచ్చినాడు అని చెప్పగా సపరివారంగా ఎదుర్కొని లక్ష్యులిచ్చి పోయించి స్వామి ఏమి పని మీరు దయచేసినారు నా దగ్గరకు అని అడిగినాడు సుజుమునుడు అతనికి తమకు ఏమి కావలయ్యను ఎలా చెబిచేయలా నడుచుకుంటాను అన్నాడు సుజుముడు అది విధి నేను ఎలా చెబితే ఎలా నడుస్తానని చెప్పావు కనుక తప్పకూడదు లేక తది ఫలము ఓసుకొని ఉపయోగించి తినది మృతిల దండించి తరంగున దండించి గతకల్ ముసం ఇలా జరిగింది మా అంతగా యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ఫలములు ఓసుకొని తిన్నాను అతని యొక్క ఆయన యొక్క లేకుండా కనుక అది దొంగతనం కింద లెక్కబడింది ఏ శిక్ష విధించి ఉన్నదో దండో ఆ శిక్ష విధించవయ్యకు రాజదండ్రి రాజదండితుడు రాజు చేత శిక్ష పొందినటువంటి వానికి ఎమదండం లేదు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు దండధారిన వైకల్యంబు వలయకుండా ఆ దండారుని దండధారిసినటువంటి వాడివి శిక్షంపదగిన వారిని శిక్షింపకపోతే ఈ వడ పాపం వస్తున్న కనుక ఆ పాపం రాకుండా చేసుకోవయ్యారన్ను శిక్షించియే అమ్మాటలకు మన మన విషాదం వదింది అమ్మది నీ వదు కూరవదు ప్రార్థించియే అంటే అలా పాత పడిపోయి ఆ సుజుంగుడు ఆ యొక్క లిఖితుని ప్రార్థించియేచరిత ఎత్తున చెప్పిన నీకెత్తంటే స్వామి మహాపురుషుడవయ్యి మహరిషవైనటువంటి నీకు నేను దండం విధించేది లాగయ్యా కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని ఎన్ని విధములుగా ప్రార్థించినప్పటికీ వినలేదు అంటే అమాధలున్నాదే మంతులంతా చూచి స్వామి నీకెందుకయ్యా వాడు దండింతమని చెప్తూ ఉంటే మనదేమిపోయింది రాదు కనుక నీవు దండించవలసిందే అది దండని తీసి చూచినారు గంగతనం చేసిన వాడికి ఏమిటి ప్రాయశ్చిత్తము అంటే చేతులు రెండు ఉన్న అది ఉన్నదట్ట ఆ శాస్త్రంలో నరికించాల ఎందుకు వాడేమో నరకమని శిక్షంతమని వాడుంటూ నేను శిక్షించలేదు నువ్వు మహర్షి అంటే రాబో ఆ ప్రయోజనం లేదు అంటే నరికించేసి అటు రెండు చేతులు అతన్నతని దీపించి మగిలిస్తంఖునికి తన నివృత్తములైన హస్తమ్ములు చూపిస్తే సంజగను పోతదండి సున్ననై తిన నరికించుకొని పోయి అందడి చూపించిన అటు మొండి చేతులు వచ్చారు వాళ్ళ దగ్గర నా పాకం పోయినట్టేనా అన్నా విట ఆ తందు ప్రీతుండే చాలా సంతోషించి ఆశంకుడుక దుకాను సేయు బాహుదా పుణ్యతో కలవిషములన్నీ అరగించుకున్నావునుక పునీతుడవైనావు పోయి <laughs> పో ఆ పిటు తర్పణమంతా చేయవయ్య స్నానం చేసి అన్నాడు వినుమో కళ్ళు త్రాట గురుపత్రిక వయుటను వికృతంపుట బ్రహ్మత్వ విషయమైన మృతుల కోరచనుల ప్రీతి వందటయ్యను మహాపాతకములు ఆ పంచ మహాపాతకములు అంటారు ఐదు మహాపాతకములు ఏ విజయాే వాళ్ళు త్రాట వాళ్ళు త్రాటంగా మహాపాతకము గురుపత్రిక వయుటయు గురు భార్యను పొందుటంగా బ్రహ్మస్ ఆ బ్రహ్మేతులైన వారి యొక్క జనమును అపహరించుటా ఇవి గల కోట జనుల ప్రీతి పొందుటూ ఆ ఈ పనులు చేసే వారితో సహవాసం చేయుట ఒకటి పైరు ఆ పైన నాలుగు చెప్పాడు ఐదో దేవుదయా అవి చేసే వాళ్ళతో సహవాసం చేయటం ఇవి చేయకపోయినా వాళ్ళతో సహవాసం చేస్తే అది మహాపాతకేషం ఆ పంచ మహాపాతకములు అంటారు వీటిని మహాపాతకము లేదింతులో జాతివాడైన మహాపాతకములు ఏ జాతివాడు చేసినప్పటికీ వాడు శిక్షాను గు విశేషించి తస్కరుం శారీర దండో ఆ తస్కరుం నాడే ఏ వాడికి శరీర శిక్ష అవసరముసుమ చేయాలి వాణ్ణి రాజదండితులు సుమృతవంతుల భంగిపుణ్య లో రాజదండ్రి వారికి పాపములు నశించిపోయి ఆ పాపములు పోయి పుణ్యలోకములకు పోతారు సుమాంగు చేత దండి పుణ్యాత్వై రాజు చేత శిక్షింపబడ్డావు నీకు పాపము లేదు పోయి దాంట్లో స్నానం చేయవయ్య బాహుదాదిలోది ఎందు అతని చేతులప్పుడు వ్యస్త అతడు వివేక వచ్చిన పాది ఎందుకు లేచేసరికి రెండు చేతులు యథాప్రకారంగా వచ్చినవి అది చూచి ఆనందపడి అన్న దగ్గరకు వచ్చి చూపించినాడు వచ్చే కదంబల దీనికి నచ్చదు అడ నేల ఇది మదీ తపో విభవం ఉందో అంటే ఏ అన్నకు చూపించి ఆనందపడుతూ ఉంటే ఆశ్చర్యపడవలసిన పని లేదయ్యా ఇదంతా నా యొక్క ఇలా నీ చేతులు రావటము సృత్యండు నీ పుణ్యానుష్టా నమ్మద అని చెప్ప్రో వర్గ సైతంగా నిర్మదాత్తుందయ్యనని నిన్ను శిక్షించిన కారణం చేత సృత్యముడు కూడా చాలా పవిత్రుడైనాడు సుమహ అతని పెద్దలంతా పుణ్యలోకారు జనతీన ప్రజాపతి రక్షణ మార్చది రాజనీతే నన్ను నడమ్మడు నాయకోటి ఎందున మేలు మేల దృష్టి తరువాత నేను రాజకీయ నాటకలు ధర్మరాజు ఎందువల్ల అంటే ఆ యొక్క ఆ భ్రత వంశస్తులున్నారు మహాపుషులందరినీ కూడా తర్పించారు అన్నిటి గడ్డి పెద్దది అన్నం తెప్పించారు దగ్గర ఆ కథని ను సంహరిస్తే సరే ఉన్నది లేకపోతే నేను బ్రతకను అని చెప్పి అది చేసి కాబట్టి కూడా వచ్చేసి ఆ అందరి చుట్టూలందరినీ సంహరించి ఆ ఇది ఎలా ఉన్నదాగితే ఆ నువ్వు ఇత వండుకున్నాయట సమస్త పదార్థములు వండి ఆ వండుకని తయారు చేసిన తరువాత నేను ఇది అని చెప్పి వీక్షించాడట అన్నము పదార్థములన్నీ కూడా వండుకొని నలుగురు కూర్చున్నారట వరుసగా కూర్చొని వడ్డించుకొని నెయ్యి వేసే దగ్గర వచ్చిందట ఎవరు వేయాలి నెయ్యి ఈ నలుగురిలో నలుగురిలో నెయ్యే ఎవరు వేయాలి అంటే ఎవడు ముందు మాట్లాడితే వాడు వేయాలి అన్నారు మాట్లాడిన వాడు నెయ్యి వడ్డించాలి మిగిలిన వాడు సరేలు అమ్మన్నారు కూర్చున్నారు నలుగురు దొన్నపోతులు మాదిరిగా అన్ని పెట్టారు స్థలంలో వడ్డించుకున్నారు కూర్చున్నారు మాట్లాడటరా మాట్లాడితే అయ్యి వడ్డించాల్సి వస్తుందిగా మాట్లాడలేదు దగ్గరలో వేస్తూ ఉన్నది ఒక గాడిద మేస్తూ మేస్తూ మేస్తూ బాగా దగ్గరకు వచ్చింది దగ్గర దగ్గరకు వచ్చే పలకటరా వీళ్ళు కదడదా కదితండి అయ్యి వడ్డించాల్సి వస్తుంది అది అట్లా వచ్చి అట్లా వచ్చి ముచ్చిపెట్టుదు హిందూ హా విస్తలో కదట్టలేదుగా ఇన్ఫారేసింది మొత్తం కదా రెండవ విస్తడు లోది మూడవ విస్తడు లోది నాలుగు విస్తడు చుట్టి శుభ్రంగా తిని పోదు పోది కాలుతావా మొత్తం అంతా తినేసిందిరా ఒకసారి వేసారట ఎవరో చేయం పోయింది నే ఎవరో ఏం పోయింది ఏమిటయా అంటే అవివేకం ఆ అవివేకం పిచ్చ ఆ పిచ్చ పొట్టుదలతో మాయత ఇచ్చారట తీయిందిరా కాగి ఎవరు వడ్డిస్తే పోయేది తనకు మన తెలియ తప్పు వలన డ్డారు అలాగే సమస్త పదార్థములు ఆ సమర్థంగా చేసుకొని నేను చరణు వీటిని అని చెప్పి వీడిపించినటువంటి వారి శాంతిగా ఉన్నది నీ పరిస్థితి ఏమిటయ్యా ఈ యొక్క అందరినీ సంహరించి ఆ మహాయోధుల పడగొచ్చి ఈ యుద్ధం చేసి ఆ చివరికి వచ్చిన నేను వార్త నాకు అవసరం లేదు అంటావి ఇది ఏమిటయా నీవు అరగడానికి పోతే నీవెంటే బయలుదేరాలు మేము కూడా మేము ఇక్కడ కూర్చుంటామా పోతూ ఉంటే జనం అంతా ఏమని అంటే ఆ కుంచి రేపు కొడుకుల్లో తెలియగలవాడు ఒక్కడు రేపు సుమ అంతా పిచ్చి వాళ్లే పుట్టాలనా అని అంటదయా లోకం ఆ నీవు పోతూ ఉంటే నీ వెంటబడి మేము వస్తూ ఇంత పెద్దవాళ్లే అని చెప్పి లోకం అంతా దూషించదు దూషించగలదు కనుక అలాంటి పని చేయవచ్చు చెప్పి ఆ అర్జునుడు భీవుడు మహర్షుడు అంత మంచి చెప్పినా వినిపించుకోడట ఆహా నా వల్ల కాదు నేను రాంతిపడి పాలన చేయను ఈ మహాపారతము నేనెట్టి తెలుసుకొని అంటే ఆ చెబుతూ ఉన్నారు ఒక్కొక్కరే దండ నీతి ఉన్నదే మహర్షులకు వాడు రాజేనయ్య వాడు తప్పు చేసినప్పుడు దండించేవాడు రాధే రాజులే అది అందుకే చెబుతూ ఉన్నాడు శంఖుడు లిచిన యొక్క ఆ వాడు మహర్షులే కానీ వాళ్లకు దండనీతి ఉన్నది అవసరమైంది రాజు కావలసి వచ్చింది వాళ్ళ పాపం పాపాన్ని పోగొట్టడానికి కనుక మహర్షుల పాపం లేవచ్చు కూడా పోగొచ్చేది రాజేనయ్య కనుక రాజ్య పరిపాలన ఉన్నదే అది అవసరం అది అది పనికి బారింది కాదు సుమా అంటే తరబోతున్నాడు అందరినీ మీకు ఆ కాకపోతే కళాయుధం తీసుకుంటే నేను ఎంతమందినైనా పడగొడతానంటాడు భీముడు దాండి వారిని తీసుకుంటే ఎంతమందినైనా నలుగుతానంటాడు అర్జునుడు మీకేం తెలుసుదా అందులో ఉన్నటువంటి యొక్క శాస్త్ర విషయం ఉన్నది ఆ శాస్త్ర విషయానికి వచ్చినప్పుడు మీకేమి తెలియదు మీ మాటలు నాకేమి ఆ రుచిగా సుమా అని చెప్పి విజయం పారేస్తున్నాయట నేను మాత్రం సుమాసనం అని ఎంతమంది చెప్పినా ఉంది ఎంత మంది చెప్పినప్పటికీ వినిపించుకోవట్లేదు అంటే అప్పుడు ఆ పరమేశ్వరున్నాడు శ్రీకృష్ణ స్వామి వారు ఆయన బోధించాయట ఆ ధర్మరాజు ఏమిటయా ధర్మనందన ఆ ఇంతకాలం నుండి అరణ్యమృంద మహాబాధ యావత్ కూడా పడ్డారు ఆ అనేక విధమైనటువంటి దుఃఖములన్నీ కూడా పడి యుద్ధం చేసి బంధుమిత్రులంతా కూడా పోయారు ఆ ఎవరూ లేరు అటువంటి సమయంలో ఇలా రాజ్య పరిపాలన చేయకుండా నీవు మళ్ళీ అరంగానికి పోతే నీ అంత పెద్దవాడుకో నీ తమ్ములున్నారే ఇంతకాలము బాధలు పడ్డారు ఆ ప్రాప్తమైనటువంటి మహాభవతములు రాజ్యము లేవత్తు కూడా వదిలి అరంగానికి పోతానంట అక్కడెవరున్నాడయా అరణ్యములో అని వారు కూడా బోధించారట ఆ శ్రీకృష్ణ స్వామి వారు కూడా బోధించిన తరువాత చెప్పగా చెప్పగా చెప్పగా చదేదండి మీరు ఇంతమంది చెబుతూ ఉంటే తప్పేదేమిటి అన్నాడట రేపు ఆ రేపు ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుండి ఆరంభం అవుతుంది పట్టాభిషేకం ధర్మరాజు పట్టాభిషేకం రేపు ఆ ఉదయం అంటే రేపు సాయంకాలం ఉండదు మాములుగా సాయంకాలం ఏంటి అనుకునేరు ఆ తొమ్మిది రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి ధర్మరాజు యొక్క పట్టాభిషేకం ఆరంభం ఆ నలభై ఐదు నుండి భారతం అనేక మహాసముద్రాన్ని ఈదాం ఈడు మేము అంతా కూడా ఆ మహత్తరమైనటువంటి భారతం పంచమో వేద పంచమ వేదము అని చెప్పి శాస్త్రములు చేస్తడబడినటువంటి యొక్క ఆ భారత చరిత్ర ఉన్నదే ఆ సముద్రాన్ని అందరిక ఆ ఇంతకాలము ఆ పాండవుల యొక్క కష్ట చరిత్రలే మనం విన్నాం ఇక ఆ పట్టాభిషేక రూపమైనటువంటి యొక్క చరిత్ర ఉన్నది అది కూడా విని అందరూ తరించాలే కానీ మన బయట కూర్చోడానికి వీలు కాకుండా కానీ దైవ సంకల్పం దానికి మనం ఏం చేస్తాం కానీ మా మన విధిమానం కదా కాబట్టి రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది కనుక ఆ కావలసినటువంటి యొక్క శాంతి పదార్థములు ఉన్నాయే ప్రసాదములు కొబ్బరికాయలు పువ్వులు తులసి ఇలాంటివన్నీ కూడా తీసుకురండి స్వామికి సమర్పణ చేతాం